గురుభ్యో నమీ బ్రహ్మానందరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తమదిలక్ష్యం ఏ విమలమలంధీ సాక్షిభూత భావాతీతరహిం సద్గురు మో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్య ోపప్లవరహిత ప్రజనఘన ప్రత్యో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థర సదాశివ సమారంభా వ్యాస శంకరమధ్యంభా అస్మదాచార్యపర్యంత వందే గురు పర పరా హరి ఓ శ్రీ గురుభ్యో నమీ ఓ నారాయణ నారాయణ ఈరోజు ఇరవై శ్లోకం మొదలుపెట్లా అండి ఆత్మన సచిదం సంయోజ్య అవివేక జానామీతి ప్రవర్తతే జీవని ప్రవర్తనలోని వ్యత్యస్తం చెప్పం అటు దిటైందంతే కుడితే పొరపాటు లేదో ఈ వ్యత్యస్తం అంటే తెలుగులో అది అనమాట మామూలుగా అందరం రెండు కాళ్ళు ఇలా పెట్టుకుని నిలబడతాం సాధారణంగా సామాన్యంగా శ్రీకృష్ణ ఎలా నిలబడ్డాడు వ్యత్యస్త పాధార విధంగా నిలబడ్డాడు అంటే ఆ కాలిటు ఈ కాలటు పెద్దలు అలా ఎందుకు చేస్తారు అని ఓ ప్రశ్న అన్నమాట ఆ నమస్కరించుకునేటప్పుడు ఒక పద్ధతి ఉంది సాక్షాత్తు ఎలా ఉన్నాడో అలాగా అంటే గురువు గారి కుడికాలు శిష్యుడి కుడి ఎడమైపోతుంది ఆపోజిట్ గా చేసినప్పుడు సో అలా అయినప్పుడు అలాగే పట్టుకుని దండం పెట్టడం అదో పద్ధతి కాదండి కుడి కాలుని కుడి చేతోనే పట్టుకోవాలి ఎడమ కాలుని ఎడమ చేత్తోనే పట్టుకోవాలి కాబట్టి వాళ్ళు చేతుల్ని క్రాస్ చేసి పట్టుకోవడం అది రెండవ పద్ధతి సరే వాళ్ళకంత కష్టం ఎందుకులే అని ఈయనే వ్యత్యస్తంగా ఈ కాలూ ఆ కాలట పెడితే వాళ్ళు సరాసరి పట్టుకోవడం ఇలా రకరకాల సాంప్రదాయాలని సిద్ధాంతాలని విధానాలని మనం గమనిస్తూ ఉంటాం వింతైన విషయం ఏంటంటే ఇదంతా ఎక్కడొస్తుందంటే ఏది ఎలా చెయ్యాలి అని నియమావళి ఏర్పరచినటువంటి దాంట్లో వస్తుంది అన్నమాట నిజానికి హృదయానికి కుడి ఎడమ తెలుసా హృదయానికి కుడి ఎడమా తెలీదు ఇదంతా మైండ్ మ్యాజిక్ అనమాట సో ఈ వ్యత్యస్తం కూడా ఇక్కడ ఉందన్నమాట అయితే కాళీ అనర్తనం అయిపోయిన తర్వాత కాళీ అనర్తనం జరుగుతున్నంతసేపు ఆయన లేడు వ్యత్యస్తంగా లేదు మామూలుగానే ఉండి ఆ కాళీ అర్తనం పూర్తి అయిపోయిన తర్వాత పైకి వస్తుంది అది ఆ పైకి బయటకు వచ్చేటప్పుడు అలా బయటకు వచ్చి త్రిభంగిగా వ్యత్యస్తంగా నిలబడ్డాడు అను కాబట్టి ఈ వ్యత్యస్తం అన్నది మనకి పౌరాణిక కాలం నుంచి కూడా ఇతిహాసాల పురాణాలలో ప్రత్యేక సందర్భాలలో ఇలా కనబడుతూ ఉంటుంది సరే అసలు అసలైన వ్యత్యసం ఎక్కడ ఉందయ్యా అంటే నీవు స్వరూప జ్ఞానంలో ఉండటం నీవే జీవభావంలో కూడా ఉండటం కసేపు టూ కాసేపటి కాసేపు ఇది అవుతూ ఉంటుంది కాసేపు అటు ఇటు అవుతూ ఉంటుంది అలా ఎందుకు అవ్వాల్సి వస్తుంది అనేది పరిశీలితం సదా జీవునికి సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు అధిష్టానములు అంటే సర్వత్ర అధిక సత్యమైన ఉనికి బుద్ధి యొక్క వృత్తి విషయాత్మకమైన అవగాహన ఈ అధి